ప్రార్థన చేస్తుందాం ప్రేమ గల పరిలోకపు తండ్రి మహిమ కలిగిన మా దేవ సర్వాధికారి సర్వకృపానిధి సర్వకృప సత్య సంపూర్ణుడా మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడ నిత్య నివాసి ప్రభ మరి ఒకసారి హృదయకాల సమయమందు నైనా మీ పాదముల చింతకు కృపా సింహాసనం ఎంతకు కరుణాపీఠం ఎంతకు నైనా మేమందరము మరి ఒక మరి ఒకసారి మరి మీ పాదముల చింతకు నైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు ఏసు శ్రేష్టమైన నామన బలమైన నామమ్ తండ్రి మీ పాదము చెంతకు వస్తుంటున్నాం ప్రభావా ఇంతవరకు సజీవులుగా ఉంచి ఆయన ఈ రోజు చూడటానికి మరిచిన కృపను బట్టి స్తోత్రంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభావ మేమందరం ఆన్లైన్ లో కూడి ఆయన మేము స్తుంచాలని మిమ్మల్ని ఆరాధించాలని తండ్రి మా ప్రార్థనలో మా విజ్ఞాపనలు ఆయన మీ పాదము చెంతకు తీసుకురావాలని బాబా మేమందరం కూడి వచ్చి ఉండగా ప్రభావ మీరే మమ్మల్ని ప్రేరేపించి మీ ప్రార్థన మీకు అనుకూలమైన ప్రార్థన ప్రభా మా హృదయం లో సహాయం చేయండి ప్రభ నాయన తండ్రి ఈ యొక్క నాయన ఎక్కడైతే నామం కూడతారు వాళ్ళ మధ్యలో ఉంటానన్నారు ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉన్నందుకు తండ్రి ప్రభా నాయన మీరే ఈ యొక్క ప్రార్థన కూడికకు ఆది అంతమై నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆయన ప్రభా ఈ యొక్క తండ్రి బాక్యం పంచుకున్న మీరే మీ ఆత్మతో అభిషేకించి తండ్రి బలపరిచి ప్రభా మీ యొక్క పరిలోక సింహాసనం నుండి మా కొరికి ఏదైతే సిద్ధపరచారో అది ధారాళంగా తయారు ప్రార్థిస్తుంటున్నాం ప్రభునైనా ఈరోజు ఆయన ఈ యొక్క వాక్యం ద్వారా మేమందరం బలపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభుత్వ ఈ విధంగా ఈ లోప తండ్రి మీరే మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు అడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ముఖ్యంగా ఒక భయంకరమైన పరిస్థితుల్లో ప్రభావ మీరు ఈ విధంగా మేము కూడుకోవటానికి తండ్రి అనేక దినాల నుంచి ప్రభావ మీరు మాకు చేస్తున్న సహాయం పట్టిస్తూ తుని చదివిస్తూ తండ్రి మమ్మల్ని సమస్తం హస్తగతం చేసుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభుత్వం వేసుకులు ఇస్తున్నాం అమ్మ అడిగి వేడుకుని బ్రతలాడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైనా పాడతారా బ్రదర్ పాట మాట్లాడే దేవుడు నీవు అని ఒక పాట పాడుతుంది మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయి చెట్టు కావు మాట్లాడని రాయి చెట్టు ఉ మాట్లాడే దేవుడవు నీవు ఏ సయ్యా ఏ సయ్యా మాట్లాడే దేవుడవు నీవు కుటుంబ వైద్యుడవని నా మంచి ఔషధమునివో నా కుటుంబ వైద్యుడవని నా మంచి ఔషధమునివో మావ్యాది బలహీన సమయానలో మావ్యాది బలహీన సమయాలలో మాతోడ నీవో మాతండే దేగుడవి ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నన్ను పెంచాగునీ నన్ను పోషించావు నీవు నన్ను పెంచావు నీవు నన్ను పోషించావు నా పాపము తీసి శుద్ధముగా చేసి నా పాపము తీసి శుద్ధముగా చేసి మాతో ఉండేదేవుడనివూ మాతో ఉండేదేవుడనీ ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యప్ప మాట్లాడేదేవుడు నీవో మాకోసము చావు కన్నీరు తుడిచావుని మా కోసం వచ్చావుని కన్నీరు తుడిచావు నీవు అన్నీ సహించి సియోనులోనా అన్నీ సహించి సియోనులోనా మాతోంబే దేవుడ నీవు మాతోంబే దేవుడ నీవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ మాట్లాడని రాయి చెట్టు నువ్వు మాట్లాడని రాయి చెట్టు నువ్వు మాట్లాడే దేవుడు అదే లే పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకం తండ్రి మా ఏసయ్యానికి తండ్రి ప్రభా ఇదిగోనైనా ప్రభా చిన్న మల్లగా చేరి ప్రభా అన్ని ఆరాధించడానికి ప్రభ అయ్యా మమ్మల్ని నేర్పరచుకుని మమ్మల్ని ప్రభా సమకూర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు తండ్రి ఇదిగోనైనా మరి యువ దేవ కాలం ప్రార్థన ప్రభా ప్రార్థనతోనూ పాటతోనూ ప్రారంభించి అయ్యా వాకి దానం వరకు వచ్చేంత్రి నీకు అందరూ ప్రభా వట్టివాడిని మట్టివాడిని ప్రభా దేనికి పనికిరాని వాడిని ఏ యోగ్యత లేని వాడిని ప్రభా అయినప్పటికీ ప్రభా పక్షాన్ని ప్రభా నిలబడుతుందిగా అయ్యా ఏం చెప్పాలో ఏమో ప్రభా నాకు తెలియదు కానీ ప్రభా మీరు నడిపించండి ప్రభా మీరు వాగ్దానంలో చెప్పారు మీరు దీని గురించి ఆలోచించు మీతో మాట్లాడవాడు పరిశుభాత్మ దేవుడైన అన్నారు తండ్రి ప్రభా మాటను ప్రభా నా జీవితంలో నెరవేర్చి ప్రభా వాక్యాన్ని చెప్పబోతుండగా మీరు నడిపించి మీరు మరియు పొందామని ఏంటి వార్త పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన దగ్గర నుంచి చూసుకుందాం ఒకసారి చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని దాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడియుండెను అతడు దాని పండ్లు వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెదక గాని ఏమీ దొరకలేదు దీనిని నరికి దీనివల్ల ఈ భూమిలో ఎలా వ్యర్థమైపోవాలనని దాక్షతోట మారితో చెప్పింది అయితే వాడు అయ్యా నేను దాని చెట్టు త్రవ్వి ఎరువు వేయడం మట్టుకు ఈ సంవత్సరము ఉండనిము అది ఫలించినా సరే నేని అడలా నరికి వేయమని ఆయనతో చెప్పాను ఇక్కడ ఈ మాటలను బట్టి ఈ అంజూరపు చెట్టుకు సంబంధించినటువంటి ఉపమానాలు ఈ ద్రాక్ష చెట్టుకు సంబంధించినటువంటి ఉపమానము ఈ ఫలింపు గురించి ఫలాల గురించి ఎదురు చూడటం బైబిల్లో ఒక చోటే లేదు అనేక సందర్భాల్లో చెప్పబడి ఉంది ముఖ్యంగా యక్ష గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఆయన మంచి శ్రేష్టమైనటువంటి తీగలను సత్తు గల కొండపైన నాటుతాడు ఏటువంటి దాంట్లోనేది ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది అవరు దేవుడు కాని దాని ఫలించే విషయంలో అది ఎదిగే విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఎదురు చూస్తా ఉన్నప్పుడు అదేం చేసింది కారు ద్రాక్షాలు కాసింది చాలా దేవుడు బాధపడతా ఉంటాడు కోపం వస్తుంది బాధపడతాడు ఇప్పుడు దీనికి చేయబోదానికి ఎవరు అడుగుతారో చూస్తాను అన్నట్టు చెప్తారు దాని మధ్యలో బలిదక్క చెట్లు మురుస్తాయి పశువులు వచ్చి మేస్తే దాని చుట్టూ తన కంచి తీసేస్తాను అని చెప్పి ఈ విధంగా దేవుడు తన ఉగ్రతను దాని చూపిస్తాడు రెండవది మతీ సవారి అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు చూస్తే ఆయన ఆకలి కొన్నప్పుడు ఉన్నప్పుడు ఆ దారి పక్కన ఉన్నప్పుడు అంజు చుట్టుపచ్చగా ఉంటుంది కానీ ఏమీ లేకపోతుంది అని అది చూసి శిష్యులు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఈ లోకస్వార్థ పదమూడవ అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే ఇక్కడ ఈయన ఒక ఉపమాన రూపంలో చెప్తున్నాడు ఇక్కడ మనుషునికి ద్రాక్ష తోట అంజూరపు చెట్టు ద్రాక్ష తోట అన్నప్పుడు నేననుకోవడం నాకు తెలిసిన జ్ఞానంతో ఇది దేవునికే సాదృశ్యం అనుకుంటాను నేను ఎందుకు అని అన్నంటే నేను నా తండ్రి మంచి వ్యవసాయకుడు ఈ వ్యవసాయం అనేది ఈ ఫలించటం అనేది ఆశీర్వాదం పొందటం అనేది దేవుల్లోనే ఉంది ఎదగటం అనేది ఉంది కాబట్టి ఇది దేవునికి సాదృశ్యం అంజురపు చెట్టు వ్యక్తిగత జీవితానికి మనుషునికి లేదంటే సంఘానికి కూడా సాదృశ్య ఉండొచ్చు ఇవన్నీ కూడా సిచ్యువేషన్ బట్టి వేరియేషన్స్ ఉండొచ్చు అర్ధాలు మారుండొచ్చేవో గానీ ఇక్కడైతే అంజురపు చెట్టు అనే అన్నప్పుడు మనిషిని గురించి చెప్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆయన ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఒక్కటి నాటించెను నాటబడి ఉండను అతడు దాని వేదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు తోట ద్రాక్ష తోట మొత్తం అంజురుపు చెట్టు ఒక్కటే ఉంది దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా మొత్తం మీద మనుషులు ఒక్కడే ఉన్నాడు ఈ రోజు మనుషుల గురించి ఇది చెప్పబడుతుందేమని నాకు అనిపించింది అయితే చూడండి ఈ మనిషి ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు అన్న ఫలాలు లేకుండా ఫలాలు ఎటువంటి ఫలాలు దేవుడు అంటాడు మారు మనసుకు తగినట్టు ఫలాన్ని మీరు ఫలించాలి అని నన్ను అంటాడు మారు మనసుకు తగినటువంటి ఫలం ఏంటి అని నన్ను అంటే దేవునికి ఏది ఇష్టమో మనుషుడా ఉత్తమమైన దేవితో నీకు తెలియజేయబడింది ఉత్తమమైందేందో ఇవన్నీ సమస్తం సూర్యుడి కింద జరుగుతున్నటువంటి ప్రయాస పోరాటం అంత సమస్తం వ్యర్థమే కానీ ఉత్తమమైంది ఏందో నీకు చెప్పబడి ఉంది దాన్ని పట్టుకో అని చెప్పి లేఖనాలతో చాలాసార్లు ఏంటా ఉత్తమమైంది అని అంటే దేవుడు మరణమయ్యేంత వరకు ఎవరిని శపించడం గాని ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగే విధంగా గాని చేయలేదు వీలున్నంత వరకు అది క్షపించబడింది అనంటే క్షపించబడి దేవునితో క్షపించే స్థాయికి వచ్చింది అనంటే క్షమించరాని దోషమే కదే పా ఎంతో లెవెల్లో ఉంటే గనక ఎంతో హైట్స్ లో ఉంటాయి గనక బి బరాయించలేనంత భరించ దాని క్షమించి అర్హత లేనంత భయంకరమైన ఒక స్త్రీ వచ్చి వేష అని చెప్పి పట్టుబడిన వేష పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన దగ్గర కప్పచెప్పి తీసుకొచ్చే మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదటి ట్రా అయ్యిందన్న ఒక్కరు కూడా వేయలేదు అయితే నేను కూడా ఏమి అయిన అమ్మాయి క్రమించి ఆ పాపాన్ని మార అని చెప్పి ఇక ఎప్పుడు క్షమాపణ వీళ్ళంత క్షమాపణ దేవుడు మనుషుడికి అనుగ్రహించాడు కాని మనిషి మాత్రం దేవుడు దగ్గర నుంచి ప్రతి ఈవినింగ్ అవసరాలని అక్కర్తలే తీర్చుకుంటాడు గానీ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మాత్రం ఉండలేకపోతున్నాడు ముఖ్యంగా ఈ కడవరి కాలంలో ఈ చిత్త చివరి కాలంలో అందున బట్టి ఏంటంటే ఆయన అంజురపు చెట్టు దగ్గరకు వచ్చి ఆ పండాను వెతక ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేంటల నుండి నేను అంజరుపు చెట్టు పండ్లు వెదకవచ్చున్నాను గానీ ఏమీ దొరకలేదు చూడండి అది పెట్టిన దగ్గర నుంచి జనరల్ గా సహజంగా చూస్తే అంజరుపు చెట్టు ఒక్కొక్కసారి కొత్తగా ఆకులుంటే ఆటితో పాటు కాయలుంటే ఒక్కొక్కసారి ఒక్క ఆకు కూడా ఉండదు కానీ కాయలుంటాయి ఇక అసలు ఏమీ లేదు ఫలం అనేది లేదు ఫలం లేకుండా అంజు చెట్టు మనిషి జీవితంలో మనిషి చెప్పుకోవచ్చు నేను ఎన్నో సంవత్సరాల దగ్గర నుంచి ప్రార్థనకు ఎన్నో సంవత్సరాల దగ్గర నుంచి నేను ఆత్మీయ స్థితిలో నేను అది ఇది అని చెప్పి ఏదో పేరు పక్కన భయంకరమైనటువంటి డిజిగ్నేషన్స్ అవన్నీ పెట్టుకుంటారేమో గాని కానీ దేవుని దృష్టిలో నువ్వు పరించే వాళ్ళగా ఉన్నావా దేవుని పరిచయం చేసేవాళ్లాగా ఉన్నావా అనేది దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి ఈరోజు మన ఫలాల్ని మనం గొప్ప చెప్పుకుంటాం మేము అట్లా ఇట్లా మా కుటుంబం మేమందరం కలిసి కుటుంబ ప్రార్థనలో ఉంటాం మేము అంతా ఇంత చారిటీకి ఇచ్చాము అంత సోషల్ వర్క్ చేశాము ఇదిగో ఎంత చర్చ వర్క్ చేశాము ఇవన్నీ చేస్తా ఉన్నా పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఉంటారు ఏదేదో చేసుకుంటా ఉంటారు గాని దేవుడు చూసినప్పుడు అది నిజమైనటువంటి ఫలమా అది దేవుడు మెచ్చదగిలినటువంటి ఫలమా ఆ గుణగణం మనలో నిజంగానే ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు మనము మన సంఘం ఈరోజు మనము మన క్రైస్తవులందరూ క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘాలు ఎందుకంటే ఎంతో కాలం నుంచి వస్తున్నారు కానీ వాళ్ళలో ఆ మార్పు అనేది లేదు ఆ పరిపక్వత అనేది లేదు ఆ డెవలప్మెంట్ అనేది లేదు అటువంటి బోధ విధానాలనేవి లేవు ఇప్పుడే మాట్లాడుకుంటా ఉన్నావు నిజంగా చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పాలి ఎవరో ఒకరు చెప్పాలి ఒకసారి చెప్తే రెండోసారి చెప్పాలి మూడో వాడికి వరకు చెప్పాలి వాడుకి ఎప్పుడైతే అర్థమవుతుందో వాడతారు వాడే ప్రాక్టీస్ ఇప్పుడే నేను శ్యామ్ మాట్లాడుకుంటున్న సందర్భంలో కట్నాల గురించి వస్తే ఆ కట్నాలు తీసుకోవటమే తప్పు తీసుకోకూడదు అని నేను చెప్పి చెప్పుకుంటా ఉన్నా కరెక్టే ఆ కట్నాల విషయాల్లో గానీ ఇంకేదన్నా విషయంలో గానీ ఇంకేదన్నా విషయంలో కానీ ఎందుకు ఎదుటి మనం ఆశించాలి పూచక పొల నేను ఆశించకూడదని ఉన్నమాట ఎందుకు అర్థవంతమైనటువంటి విధానంలో జనాలకు ఎందుకు రీచ్ అయ్యే ఎందుకు ఈ రోజు బోధ అనేది లేదు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు వాడు అర్థం చేసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు ప్రాక్టీస్ లో తీసుకురావట్లేదు అని ఫస్ట్ బోధా విధానమే కరెక్ట్ గా లేదేమో నేను చెప్పేవాడు సరిగ్గా చెప్తే వాడు ప్రాక్టీస్ చేయలేకపోతే దేవుడు వాడికి ఇచ్చే శిక్ష వాడికి ఇస్తాడు అది వేరే విషయం అయితే ఇక్కడ వ్యక్తిగతంగా మన జీవితంలో ఎన్ని సంవత్సరాల దగ్గర నుంచి ప్రార్థనలో వెళ్తున్నాం ఎన్ని సంవత్సరాల దగ్గర నుంచి ప్రార్థనా జీవితంలో ఉన్నాం అనే మనం దేవునికి ఇష్టమైనటువంటి ఫలపరితంగా దేవుడు మనలో ఏది కావాలని ఎదురు చూస్తున్నాడో ఏది వెత గురించి వెతుకుతున్నాడో అది ఆయన మన దగ్గర నుంచి అంటే ఆయనకు అందించే వాడిలాగా ఉన్నాడు అయ్యా ఏదైనా గాని దేవుడు పరిశోధించినప్పుడు పరిశీలించినప్పుడు ఆ గుణగణం మనలో నుంచి అన్నటికీ తప్పిపోవద్దు బైబుల్ అనేక మంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు తప్పిపోలేదు విశ్వాసంలో ఎప్పుడు పడిపోలేదు ఆయన ఏది వెతికినా రెండు మూడు సందర్భాల్లో సాతాను దేవుడితో చక్కగా మాట్లాడుకుంటారు వాళ్ళ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందేమో అన్నంత విధిగా ఏబు గారి విషయంలో మాట చూసావా నా భక్తుడైనా ఏబు నరుల్లో ఇట్లాంటి లేడు అని అది ఒక దాని స్టేట్మెంట్ అదిస్తా సాతాన్ స్టేట్మెంట్ రెండోసారి అడుగుతాడు కానీ దేవుడు వెతికాడు దేవుగారిలో ఖచ్చితంగా పాపం లేకుండా ఉంటాడు నింద లేకుండా ఉంటాడు విశ్వాసాన్ని కోల్పోడు దేవునికి దొరికింది కానీ అదే విధంగా దేవుడు మనలో వెతికితే మనలో చూస్తే మనం మన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది దేవునికి వెళుతుంది ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం పచ్చని ఆకులు కలిగిన అంజుపు చెట్లాగా ఉన్నావా ఫలాలు కలిగినటువంటి చెట్లా పచ్చగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని పచ్చగా ఉండడం తప్పితే దేవుల్లో ఉన్న సారాన్ని తీసుకొని ఏదో లోకానికి పచ్చగా కనపడటం తప్పితే ఆకలి కీర్తలేనప్పుడు ఫలం లేనప్పుడు ఆ చెట్టుని ఎవడు కూడా ఆ పెరట్లో గాని ఆ దొడ్లో గాని పెట్టుకోవడానికి ఇష్టపడరు దేవుడు కూడా అంతే ఆయన ద్రాక్షనంలో మనం ఉన్నప్పుడు ద్రాక్ష తోట చక్కని కాపు కాస్త ఉంటుంది బంచి పోత మీద ఉంటుంది చాలా బాగా ఫలవరితంగానే ఉంటుంది కానీ అంజురప చెట్టుకి కాయలు యుగన్ దేవుడు బాధపడుతున్నాడు ఈ అంజురప చెట్టు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నావా ద్రాక్షట్టును పోలి ద్రాక్ష చెట్టులాగా ఫలించేవారి ఉన్నాము ద్రాక్ష చెట్టు మన దేవుడే మన ప్రభుయే తండ్రే కానీ ఈరోజు దేవుడు వెనక వచ్చినప్పుడు మరి అలాంటి ఫలాలు లేక ఫలం అనేది లేక దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తే దాన్ని నరికివేయమని అన్నప్పుడు ఇప్పుడు తోటమాలి బ్రతిలాడుతున్నాడు మనం గనక తోటమాలి అయి ఉంటే మనం గనక దేవుని మందును నేర్పుతూ ఉంటే మనం దేవుని బ్రతీలాడతాం అయ్యా ఒక్క క్షణం అవకాశం ఆ కుటుంబం జీవితం ఈ సంవత్సరం వాడికి అర్థమయ్యేటట్టు వాక్యాన్ని చెప్తారు ఈ సంవత్సరం నుంచి వాడు ఇంకా తప్పిపోకుండా దారి తగ్గిపోకుండా పాపం చేయకోకుండా పాప జీవితం పాపకరమైనటువంటి ఈ ఈ చెడు వ్యసనాలకి బానిస అవకోకుండా వేషధారిలా కాకుండా వాడు జాగ్రత్తగా నీలో ఎదిగి ఫలించు విధంగా నేను వాడికి వాక్యాలు చెప్తాను నేను నా జీవితం వాడికి మాదిరికరంగా చూపిస్తాను అవకాశం అని చెప్పి ప్రార్థు మనమే ఒకవేళ లోపల ఉంటే అయ్యాయా కృతజ్ఞాపం చేసుకుతాం అవకాశం తెలియక నేను అన్నా పాపాన్ని చేశాను తెలియక నేను పచ్చగా ఉన్నాను ఫలాలు లేకున్నాను కాబట్టి పచ్చదనం కాదు ముఖ్యం ఫలం ముఖ్యం కాబట్టి ఆ ఫలం కోసం ఎటువంటి ఫలాన్ని నేను కాయాలో ఆ జ్ఞానాన్ని నాకు నేర్పించాయా అని చెప్పి మనం ప్రార్థించుకోబట్టి అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి కలిగి లేకపోతే వ్యర్థం ప్రయాసం వ్యర్థం ఎందుకంటే ఏదో కూర్చున్నా వంద మూడు నెలలు రెండు నెలలు అయిపోయింది ఇది ఏ కోసం చేసినట్టు దేనికోసం చేసినట్టు పర్తస్ అనేది ఉండాలి ఆ పర్పస్ చూపిస్తాము అది ప్రతిఫలంగా మార్చబడాలి ఏదో గాలిలో దిప్పం పెట్టి దేవుడు అవ్వే దిక్కలే దానికి సరిగ్గా ప్రొటెక్షన్ ఇస్తేనే కదా ప్రాక్టీస్ కూడా ఆ జ్ఞానం కూడా ఉండాలి కదా అని దేవుడు మనల్ని అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పచ్చని జీవితం కాదు కాని ఫలాలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి ఎందుకంటే చూడండి యవహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం రెండో వచనం చూస్తే నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాట బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నా నేను నిజమైన ద్రాక్ష వల్లి నా తండ్రి వ్యవసాయకుడు అని పైన అయితే చూడండి నాన్న ఫలించని ప్రతి తీగ ఫలించినప్పుడు ఆ చెట్లో ఉండడం ఎందుకు ఆ సంఘంలో ఉండడం ఎందుకు ఆ సహవాసంలో ఉండడం ఎందుకు ఫలించాల ఎందుకంటే ఎదుటి వాటిని చూసన్నా మనం నేర్చుకోవాలి మాదిరికరంగా మన జీవితాలేమో దేవుడిని పోలి ఉండాలి మన కింద ఉన్నవాడికి మనం ఆదర్శకంగా ఉండాలి అందుకే పౌరు ఎవ్వరూ చెప్పలేని మాట పౌలు క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోనండి ప్రతి విషయం నా ఉన్నాడు నా చేతిను కష్టపడకుండా భోజనం కూడా చేయలేదు దేవుని పరిచర్ చేయకుండా భోజనం కూడా చేయలేదు నేను ఏ విధంగా బ్రతికైనా మీకే తెలుసు దేవుడే సాక్షి అయిన అనేక మార్పులు అనేక సంఘాలకి ఉత్తరాలు రాసినప్పుడు లేఖలు రాసినప్పుడు ఎంత గర్వంగా ఎంత గట్టిగా చెప్పుకోగలుగుతాడో పౌరు చెప్పినటువంటి వ్యక్తి లేదు కానీ ఈరోజు మనం చెప్పగలుగుతామా మన సంఘానికి మనం ఆదర్శం నా ప్రవర్తన చూసి నా కిందన్నవాడు నేర్చుకునేవాడు ఈ మందలో చిన్నవాడు డెవలప్ అవ్వాలి అనే ఓరియంటేషన్ తో అనే ఆబ్జెక్టివ్ తో ఈ రోజు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి జీవితం ఈ క్రైస్తవ సంఘాలు ఈ రోజుల్లో ఉన్నాయంటే ఒకరిని చూసి ఒకరు ఒకరు కర్చీపులు అమ్మితే ఇంకోటి ఆయిల్ అమ్మాలి ఇంకోటి ఈ హ్యాండ్ బ్యాండ్లు అమ్మాలి ఇంకోటి షర్ట్లు అమ్మాలి ఇంకొకటి షర్ట్లు అమ్మాలి ఈ విధంగా ఒకడు చూసి ఒకడు ఆ విధంగా ఫలిస్తున్నారు ఆ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు సంఘాలు పెరగాలని చూసుకుంటున్నారు తర్వాత కస్టమర్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలిసే విధంగా ఈ విశ్వాసయుత ప్రవర్తన ఆ విధంగా ఫలిస్తున్నారు గానీ దేవుడు అటువంటి ఫలాన్ని కాదు కోరుకుంది అలాంటి పచ్చదనమైనటువంటి జనంతో నిండినటువంటి పబ్లిసిటీతో కూడుకున్నటువంటి సహవాసం కాదు గాని దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఫలము కలిగినటువంటి ఒక్క ఫలమైన ఆకలినప్పుడు ఒకటన్నా తింటే చాలు అక్కడ నిండిందినప్పుడు మంచి ఫలం దొరికింది అని సంతోషపడ్డా మనలో మన జీవితం అంతా ఫలపరితంగా మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు ఫలాలతో నిండి ఉండాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు మన దగ్గర కారు ద్రాక్షాలున్నాయా చెట్టు పచ్చగా ఉందా ఆకలి తీర్చలేని పరిస్థితిలో ఉందా నీడనివ్వలేని పరిస్థితిలో ఉందా ఆ చెట్టు ఎందుకు భూమికి భారం గాలికి అడ్డవని అది భూమికి భారవే గాలికి అడ్డవే దేవుడు మన జీవితాల్లో కూడా ఆ విధంగానే చూస్తాడేమో ఆ విధంగానే అనుకుంటాడేమో ఫలము లేని జీవితం కాదు గాని ఫలభరితమైన జీవితం ఫలాన్ని కాసే జీవితం దేవుడు మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు అనుగ్రహించే దేవుడు కొన్ని మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రభా నిం నువ్వు ఏ విధంగా వచ్చావు అయ్యా మేము కారు ద్రాక్ష స్థితిలో ఉన్నాము అయ్యా మరి మంచి ఫలాన్ని ఇచ్చే పరిస్థితిలో లేదంటే అసలు ఫలాలు లేకుండానే ఉన్నావు నీకు తెలుసు చూస్తున్నా దేవుడు తండ్రి మమ్మల్ని క్షేపించక నీకు కొంత అవకాశాలు తండ్రి అయ్యా ఫలపరితంగా మార్చమని ఆశీర్వదించమని ప్రార్థం చేయించు ఆ విధంగా ఉండేటువంటి బోధి ఆ విధంగా ఉండేటువంటి సహవాసాన్ని ఆ విధంగా ఉండేటువంటి సంఘాన్ని మాకు అనుగ్రహించమని అయా నీకు రూపంలో నిత్యము ప్రభావ ఎదుగునట్టు అయా ఫలించినట్టు నువ్వు ఆశీర్వదించమని ఏసై నామన్నావు నడిమెడుకు ప్రార్థిస్తున్నాం తండ్రి చక్రవర్తి గారు ఫలించాలా దేవుడి సన్నిధిలో దేవుడిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫలించాలి మరోసారి ట్యాప్ చేయబడుతుంది ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుందామా బ్రదర్స్ ఉన్నారా అండి హలో బ్రదర్ ఉన్నారు కదా సార్ మీరు సాధన ఆరంభించుకోకముందు ఒక విషయం ఏంటంటే మనందరం ఏకీవీకరించి ప్రార్థిస్తున్నాం కాబట్టి కట్టంగా మన ప్రాధాన్యత జవాబిస్తాడు దేవుడు అది క్రామిక్ అయినా చేశాడు కాబట్టి ఈ యొక్క వైరస్ బహుగా విక్రిబిస్తే పనిచేస్తుంది మనకు ఆల్రెడీ ప్రభు చూపించాడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు అనేసి హైదరాబాద్ లోనే ఆల్ ఆన్ పీపుల్ చనిపోతున్నారు ఎవ్రీ డే అది అన్సెన్సర్ మన సెన్సెన్ చేస్తుంది హాస్పిటల్స్ నుంచి డైరెక్ట్ గా కాబట్టి డెత్ విపరీతంగా జరుగుతున్నాయి విజృంభించి పనిచేస్తుంది ఈ వైరస్ ని కాబట్టి కనికరించాలా ప్రజలను రక్షించాలా అది మన మెయిన్ ప్రార్థాన అంశము కవిత జీవితము ఫలభరితంగా ఉండాలనేది రెండవ అంశము దేవుడి సేవకులని విశేషంగా దృతి రీతిగా అభిషేకించి నూతనమైన అభిషేకాలు నడిపించాలా నిరాశలు జరగాల హీలింగ్ జరగాల మన ఇంతవరకు ఎక్కడ కూడా కరోనా వైరస్ నుంచి హీలింగ్ అనే కేసెస్ ఉండలేదు ఇంతవరకు చర్చి అట్లా అటువంటి అద్భుతాలు జరిగించాలని మనం ప్రార్థన నడుస్తున్నాం ప్రార్థన నడుస్తాం ప్రేరేపించిన వాళ్ళందరూ ఈ అంశాలను తీసుకురం ప్రార్థించండి మన రెగ్యులర్ అంశం కూడా లేబు ఆర్థిక స్థితి రెస్టోర్ కావాలా యోనస్తులకు ఉద్యోగాలు వాళ్ళ కెరియర్స్ వాళ్ళ చదువులు స్కూల్స్ కాలేజెస్ లో ఫ్యాకల్టీ మెంబర్స్ కి జాబ్స్ రెస్టోర్ కావాలా వాటి గురించి ప్రార్థించండి సార్ స్టార్ట్ చేయాలి అండి నమ్మినేవా మాకు వంద స్థితి తెలుసు ప్రత్యేకంగా ఉదయకాలన్న తండి తండ్రి నేను నామం బట్టి అయ్యా తండ్రి నిన్నీ కనిపస్తూ ఆయా తండ్రి నేను ఉదయకాలనామం ప్రభాని వాక్యంతో దర్శించిన విధానం బట్టి కొంచెం ఉన్నారు తనకి రాని తీరని అయా తండ్రి ఆయన వైల్డ్ ఆలివ్ ట్రీని ప్రభా నేనా నన్ను మీరు గ్రాఫ్ చేశారు తండ్రి నీ ఫలము తండ్రి నీ సారము తీసుకోవడానికి నా జీవితంలో అనుమతించినందుకు నీకు ఎంతో వర్ణాలు నీకు స్థితి చెల్లిస్తున్నాను తండ్రి నందర్శించిన విధానం బట్టి నీకు ఎంతో స్థితి చెల్లిస్తున్నాను ప్రభావ ఆయన నీ దేశం బట్టి నీకు ఎంతో వర్ణాలు చూపిస్తున్నాను తండ్రి నీ తలంపులు నా జీవితంలో బహు గొప్పవి నా తలంపులు తండ్రి ఆయన బాబా నీ తలంపులు వంటి పావు మీరు నా పట్ల తలంఛిన తలంపులన్నీ కూడా బహు గొప్పవి ప్రభావ మీ జీవితంలో బహు గొప్ప నా జీవితంలో తండ్రి నేనా ఏ మాత్రము తండ్రి నైనా నా అర్హతకి తండ్రి సరిపోంది ప్రభా అలాంటి జీవనం తోటి నన్ను దీవించారు మీకు ఎంత గొప్ప రక్షణ ఇచ్చారు గొప్ప సహవాసం ఇచ్చారు తండ్రి నన్న మీ ఆత్మీయ ఆహారం తోటి జీవాహారం పోషించే వాళ్ళుగా ఉన్నారు త్వళ్ళు తెలుసుకున్నాం ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి ఆయన దగ్గర తీసుకొచ్చు బట్టి వంగనాలు నిరాశని దీవించి ఆశ్చర్యండి తప్ప కుటుంబాన్ని మీరు న్యాశం చేసుకోండి తప్ప తండ్రి నిమ్ముటి బాగు చేయండి స్వచ్ఛ వైపు తగ్గించిన స్వచ్ఛత ప్రతి వంగనాలు తండ్రి వెళ్ళి అంత ఇంత గొప్ప కార్యం చేశారు వంగనాలు తండ్రి అత్తగారిని కూడా మీరే బాగు చేసినట్టుగా ఉన్నారు నెమ్మది ఇచ్చినట్టుగా ఉన్నారు కుటుంబంలో ఇచ్చిన సమాధానం బట్టి ఉన్నాడు తెలుస్తున్నాను తండ్రి ఆయన ఈ రీతిగా తండ్రి ఆయన సభ నిరాశని మీరు మా మధ్య వాడుకుంటున్న ప్రత్యేకంగా ఈ సమయంలో ఆయన ఆటర్కి ఏ రకంగా అయితే ప్రభావ అంజలు చుట్టూ ఏ రకంగా ఉన్నదో అనేక నా జీవితం కూడా లోకానికి పచ్చగా ఉండింది ఫలం లేని స్థితి అనేక ఉపయోగకరమైన లే ఉపయోగకరమైనది కాని స్థితి ప్రభా త్రి ఆ రీతిగా ప్రభా తండ్రి ఆయన ఉపయోగం నన్ను మీరు ఉపయోగకరంగా చేయటానికి ప్రభా ఎన్నో కార్యములు చేశారు నన్ను సారి మీద పెట్టారు తండ్రి ఆయన ఎన్నో రకాలుగా షేప్స్ నా జీవితంలో తీసుకొని వచ్చారు ఎన్నో కోణాల్లో ప్రభా నన్ను తాకుతూ వచ్చారు నీకునాలు నీకే స్థూతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయంలో ప్రభా త్రి నేను కోవిడ్ తోటి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను హాస్పిటల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేకలు మరణించున్నారు మేమైతే మా ఇంట్లో ఉన్నాం ప్రభా తండ్రి నేను మరణించిన కుటుంబాలు ఎంత దీని స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి పోలేని స్థితి గవర్నమెంటే ఫ్యూనరల్ చేసే పరిస్థితి ఏడ్చుకుంటా ఇంట్లో ఉన్నారు వాళ్ళు తండ్రి ఐసోలేషన్ లో పెట్టి వాళ్ళని కూడా ట్రీట్ చేస్తున్నారు కొందరిని ప్రభావ ఎంతో దీని స్థితి ప్రభావ తండ్రి ఏమి చెప్పలేని ఎవరికి చేయ ఎవరు సహాయం చేయలేని ఒక స్థితి ఒకరు దర్శించి వాళ్ళకి వాక్యం చెప్పలేని ఒక స్థితి ప్రాధం చేయలేని ఒక స్థితి సేవకులు తలుపులేసుకుని ఉన్నారు ఇళ్లలో ప్రభావా తండ్రి ఆయన ఉన్నారు సంఘాలు కూడా నడిపించని ఉన్నారు ప్రభావా సర్చస్ కూడా మూతలు వేసి పెట్టిన సేవకులు చాలా మంది ఉన్నారు తల్లి అయ్యా తల్లి ఆసం చేసుకోండి తల్లి నేను అన్ని సేవకుల్ని ఆత్సంతో నింపండి ధైర్యంతో నింపండి పరిచయం చేయటానికి ధైర్యం దయచేయండి వాక్యం చెప్పడానికి ప్రభా ఇంకే కాదు తది నేను స్వస్థత ప్రార్థన చేయటానికి ఇటు కృప దయచేయండి ప్రభా విశ్వాసం కలగట్లేదు ప్రభావ సేవకులకి నేను ప్రార్థన చేస్తే ఇతడు బాగ అవుతాడని చెప్పి ఆ మనసు లేదు ప్రభావ తనే ఎక్కడ ఆ డబ్బుతో డెఫెక్ట్ అవుతాడని ఆ భయం తోటే ఉనికి వస్తున్నారు ప్రభావ హ్యాండ్ చేయండి తండ్రి ఆయన ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి ఆయన ఈ వాక్యం ఆధారం చేసుకొని ఈ వాక్యం ద్వారా ప్రభా బలపరచబడి ప్రభావ అలాంటి తండ్రి నిన్న పరిచయ చేసేవారుగా అలాంటి ధైర్యము అలాంటి స్వస్థత అద్భుత కార్యములు ప్రభావ తండ్రి ఆయన చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేయండి మనుషుల్ని ప్రభావ తండ్రి నిన్న ఈ జబ్బు నుంచి నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి అన్యులు జీవితంలో కార్యం చేయండి విశ్వా నామకర్ద జీవితంలో విశ్వాస జీవితంగా మార్చండి తండ్రి నేను బాగౌటు వల్ల ప్రభావ జీవితాలు మారినట్లుగా ఇటు గొప్పద చేయండి తండ్రి అద్భుత కార్యం చేసి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి తండ్రి దర్శించండి ఒక్కొక్కరిని దర్శించండి కుటుంబాలని దర్శించండి తండ్రి ఈ రీతిగా తండ్రి నేను వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు ఎప్పుడు వస్తుందో తెలియదు నిజంగా అది వ్యాక్సిన్ కూడా తెలియదు సక్సెస్ఫుల్ కాదా అనేది అయ్యాన్ని ఉద్దేశం నెరవేర్చండి ప్రతి దేశం చేసుకుంది తర్వాత తండ్రి నేను మా దేశం కూడా చేస్తుంది నేను ఎవరిది నిలబడుతుందో ఎవరిది పనిచేస్తుందో తెలియదు తండ్రి నేను మీరే సహాయం చేయండి ప్రభావ తండ్రి ఒక రోజు వస్తా తండ్రి అండ్ ఇట్ కేమ్ టు పాస్ అన్నట్టుగా అది కూడా గతించి పోవునని బాబా తండ్రి మనుషులు మర్చిపోతారు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చిన తర్వాత మనుషులు ఆ కష్టాలని సమస్యలని మర్చిపోయేవారుగా ఉన్నారు ఒక జీవితంలో తొమ్మిది తెగుళ్ళు వచ్చినాయి తొమ్మిది కూడా మర్చిపోయాడు బాబా అయినా కూడా కఠినంగా బిహేవ్ చేసాడు విద్యార్థుల ప్రజలు అలాంటి పరిస్థితి దేశంలో ఉంది ప్రపంచంలో ఉంది నీ వీడల పట్ల తండ్రి నేనా నీ సేవ పట్ల వ్యతిరేకత మనుషులు తండ్రి ఒక పొక్క చావు వస్తున్నా ఒక పొక్క ఇది వస్తున్నా ప్రభా భయంకర పరిస్థితి సరే నీ నీ సేవ గురించి నీ వీడల గురించి వ్యతిరేకత తండ్రి నేను ఈ ప్రజల్ని మీరు క్షమించండి సహాయం చేయండి ప్రభా ఈ సమయంలో ప్రభావ తండ్రి నేను మా దేశాన్ని ఇప్పుడు ఇచ్చిన ప్రభావ నెమ్మది బట్టి వందనాలు కాశ్మీర్ లో కూడా నెమ్మది చేయండి ప్రభా నేపాల్లో కూడా నెంబర్ దేయండి ప్రభావ దేవుళ్ళు గురించి తండ్రి నేనా చుట్టుకొని వస్తున్నారు అయ్యా ఒకసారి వాళ్ళతో తండ్రి నేనా ఆ కన్ఫ్యూషన్ ప్రభా తండ్రి మీరే తీసుకొచ్చారు తండ్రి ఆయన మీరు తాగి ఏ కన్ఫ్యూషన్ రాదు మీరు తాగి ఏ కొట్లాట రాదు ప్రభావ చైనాతోటి మమ్మల్ని ప్రభావ సురక్షితంగా ఉంచినందుకు వదనాలు లేకపోతే పెద్ద ఎంత యుద్ధం అయ్యేదో తెలియదు అందరూ రెచ్చిపోయారు ప్రభావ కానీ ప్రభావ మీరు ఈ బిడ్డల సేవకులు చేసిన ప్రార్థన మీరు తండ్రి విని ప్రభావ నెమ్మది వేసినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన కోవిడ్ పరిశీలిపోతున్న పెద్ద పెద్ద దేశాల్లో అనేకులు లక్షల మంది సిగ్గు అవుతున్నారు ఒకసారి ఆఫీస్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి దర్శించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడకు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రీతిగా తండ్రి ఆయన మా బంధువుల్లో కుటుంబాల్లో ఉన్న అనారోగ్య పరిస్థితిని కూడా మీరేమిటి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి నేను జాషువా కోసం ప్రార్థిస్తున్నాము బిడ్డకున్న కిడ్నీ ప్రాబ్లం ఒకటి బాగు చేయండి దాని చూపు దయచేయండి ప్రభావి తిరిగి చూపు తిరిగి చూసినట్లుగా బిడ్డకుండి తల్లిదండ్రులు న్యాసం చేసుకోండి అది పరిచయం దీపించండి తండ్రి ఆయన ఇంకే కాదు ఆయన ప్రభా పెడు జాషువా కోసం ప్రార్థిస్తున్నాం నిన్నటి రోజున ఇచ్చిన వార్త బట్టి ఎంతో వందనాలు ప్రభా బిడ్డ బాగున్నాడని ప్రభా తండ్రి మంచి ఊపిరి తీసుకుంటున్నాడని చక్కగా ఉన్నాడని చెప్పాడు తండ్రి నీకు ఎంతో వందనాలు మా ప్రార్థనలు ఏ వ్యర్థంగా పోవని మాకు న్యాసం చేసినందుకు నీకు ఎంతో తండ్రి రాసుని మీరేం తలపరిచి గొప్పగా వాడుకోండి ప్రభా పరిచర్లో తండ్రి ఆయన కుమారుడిని కూడా గొప్పగా వాడుకోండి ఇప్పుడు ఆ కూడా ప్రభా ఎలా కనిసాలో వాళ్ళకి నేర్పించండి తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి దేవుడిని జీవితం కార్యం చేశాడని చిన్నప్పటి నుంచి బోధించి ఆ తండ్రి పెద్దయిన తర్వాత ఎంతో ఉపయోగకరమైన పాత్ర చేయమని ప్రార్థిస్తున్నారు సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఇప్పుడు దాకా నిబిడ్డలు చేసిన ప్రతి పరిచయం న్యాసం చేసుకోండి వలస కూలీల దగ్గర చేసిన పరిచయం న్యాసం చేసుకోండి తండ్రి నేను ఆ లెపల్స్ కాలనీలో చేసిన పరిచయం న్యాసం చేసుకోండి అక్కడ తండ్రి పరిచయ కొనసాగిస్తున్నా తండ్రి నిన్న విజయ్ పట్టి వందలుస్తున్నాము వీళ్ళని రాష్ట్రం గొప్పగా వాడుకోండి సహాయం చేయండి ప్రభా అక్కడ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సహాయం చేయండి ప్రభా తండ్రి మీరే నడిపించి మహింపు అని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి మీ సేవలు అద్భుతలోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా తండ్రి రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి ప్రభావ కేవలం బియ్యం పప్పులు ఇవి తీసుకోవడానికి చేజాపేదే కాకుండా ప్రభావ తండ్రి రక్షణ కోసం చేజాపే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఇంకే కాదు ప్రభా తండ్రి ఈ నామం కనపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభావ ఏదీగా తండ్రి ఆయన ప్రభా ఈ మెడికల్ దాడి నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు ఇప్పుడు దాకా నీకెంతో వంద చదిస్తున్నాం ఇంక నువ్వు ప్రభా పూర్తి కార్యం చేయగలరని నమ్ముతున్నావు ప్రభా సహాయం చేయండి తండ్రి వరదల వల్ల తండ్రి జపాన్ ఎంతో మునిగిపోయి ఉంది అయ్యా సహాయం చేయండి అస్సాం మునిగిపోయి ఉంది సహాయం చేయండి మా హైదరాబాద్ లో కూడా ప్రభా ఉస్మానియా హాస్పిటల్ లోపలికి నీళ్ళు వచ్చేసినాయి అంట అయ్యా తండ్రి నేను అది కూడా డ్రైనేజ్ వాటర్ అయ్యా సహాయం చేయండి తండ్రి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అయ్యా తండ్రి ఈ అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు కూడా తండ్రి ఎంతో హ్యాండిక్యాప్ అయిపోయే చేయలేకపోతున్నారు ప్రాబా అయ్యా సహాయం చేయండి ప్రభావి తండ్రి అనారోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కోవిడ్ నుంచి తప్పించుకోవాలని మనసులో ఉంది ప్రాబాబు దానివల్ల ఫ్రీగా చేయలేకపోతున్నారు అయా సహాయం చేయండి నీకు చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రాబా ఎందుకంటే డాక్టర్లు నర్సులు ప్రభావ తండ్రి ఈ శానిటరీ వర్కర్స్ చాలా మంది చనిపోతున్నారు అయా సహాయం చేయండి ప్రభావి చూపించండి తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా మేము అదే మా రాష్ట్రంలో ఉన్న తండ్రి ఏదైనా హెవీ రెయిన్స్ వస్తున్నాయో అక్కడ ఉన్న ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి మాకు మాకు మాకు వర్షం దయచేయండి ప్రభావ తండ్రి తగినంత వర్షం దయచేయండి ప్రభావ మాకు ఎంత కావాలో అంతే దయచేయండి తండ్రి మా రైతులను న్యాకం చేసుకోండి మంచి పంట పండించి మంచి ధర తీసుకొని వాళ్ళ కుటుంబాలు జీవించినట్లుగా సహాయం చేయండి కేవలం గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కోసం ఆశపడి బాబా పని చేయని కాకుండా తండ్రి చక్కగా పనిచేసి బాబా తండ్రి నిన్న మీ సహాయము మీ ఆశీర్వాదం పొందట్లుగా సహాయం చేయండి ప్రభావ విగ్రహారాధన మా దేశాన్ని మా రాష్ట్రానికి బాబా తండ్రి నిన్న భయంకరమైన విగ్రహారాధన రామ్ టెంపుల్ కడుతూ తండ్రి ఎంత ఎంత ఎంత దాని గురించి బాబా మనుషుల అవసరం ఎంతో ఉండగా దాని గురించి చింతించేవాడుగా దాని గురించి కష్టపడేవాడుగా మా కేసీఆర్ తండ్రి దేశంలో ప్రజలకు ఉన్న అవసరత వదిలేసి సెక్యూటరీ కట్టడంలో నిన్న తండ్రి ఆయన వీళ్ళు కన్విపు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తండ్రి ఆయన ఏది ప్రాముఖ్యమైనదో వాళ్ళకి తెలియదు మనుషులని ఏ రకంగా సంపాదించుకోవాలో తెలియదు మనుషుల అవసరం ఎలా తీర్చాలో తెలియదు ఎందుకు వాళ్ళని ఏర్పరిచే మీరు తండ్రి మర్చిపోయేవారుగా ఉన్నారు ఈ తండ్రి ఆయన ఈ రాజులుగా ఉన్న వాళ్ళు ఈ ఈ నాయకులుగా ఉన్నవారిని ప్రభా మీరేం మాట్లాడండి ప్రభావి సహాయం చేయండి తండ్రి మీకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా తండ్రి ఆయన మీ పరిచయం అంతటిని ప్రభాన్యాసం చేసుకోండి సేవకులు చేసిన పరిచయలు అంతటిని ప్రభా తి రిమోట్ ఏరియా చేసిన పరిచయలు అంతటిని కూడా మీరే న్యాసం చేసుకోండి ప్రభా ఈమెయిల్ ద్వారా చేసిన పరిచయం దీవించండి ఎస్ఎంఎస్ ద్వారా చేసే పరిచయం దీవించండి ప్రభా గొప్ప చేసి మీరే మయం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన సూసైడ్ చేసుకోబోయే వాళ్ళు రకరకాలుగా తండ్రి అనారోగ్యం ఉన్నవాళ్ళు ప్రభావ తండ్రి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఇమెయిల్ ద్వారా ప్రభా మెయిల్ పొందినట్లుగా సహాయం చేయండి ప్రభావ ఏ మాటలు రాయాలో ఏ వాక్యాలు రాయాలో ప్రభావ ప్రార్థన రాయాలో ప్రభా తండ్రి నేను ఈ దాసుని అభిషేకించి గొప్పగా వాడుకోండి ప్రభావ చంద్రశేఖర్ గారిని మీరు వాడుకోండి తండ్రి నేను మీరే మయం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ సహాయం దే చేయండి అదే రీతిగా తండ్రి నేను అభిప్రాయం కోసము ప్రార్థిస్తున్నాం స్కర్ కోసం ప్రార్థిస్తున్నాం చక్రవర్తి కోసం ప్రార్థిస్తున్నాం సంపత్ కోసం విజయ్ కోసం ప్రార్థిస్తున్నాం బ్రదవణి సింహస్ కోసం ప్రార్థిస్తున్నాం బ్రదవణి సింహస్ వాళ్ళు చర్చలు దీవించండి పరిచయం దీవించండి ఒక్క వాడుకోని ప్రభావితం చేయండి ప్రభావ ఈ రీతిగా తండ్రి సేవకులందరినీ ఒక్కరిని వాడుకోని మీరే మయం పొందమని ప్రార్థిస్తున్నాం మాకు ఇస్తున్న సమయం బట్టి ఉదయకాలకు ఎంతో వందలు చెల్లిస్తున్నాం కదా జీవించి ఆచి నేను ఈ సన్నిధుల పెరగ సమయం ఎంతో ప్రభా మా జీవితాల్లో తండ్రి నాకు ఎంతో లాభదాయకంగా నీ సన్నిధి మాకు విసుగు కాకుండా తండ్రి నేను అన్ని సన్నిధి రావడానికి మాకు తండ్రి భారంగా కాకుండా ఆసక్తిగా వచ్చేవారుగా మమ్మల్ని చేయటండి అన్ని సన్నిధిని నీ ముఖ కాంతిని ప్రభావం తండ్రి నేను మా మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి నేను అన్ని సన్నిధిలో తండ్రి మా ఆకలి దప్పులు తీర్చుకున్నట్లుగా సహాయం చేయండి నేను అన్ని సన్నిధి నీ వాక్యం మమ్మల్ని తృప్తిపరిచేదిగా దాన్ని బలపరిచేదిగా చేయమని ప్రార్థిస్తాను నీ వాగ్దానాలు మా చేతులు నిజమని తండ్రి నేను నిరూపించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా ఆ రీతిగా తండ్రి ఆయన నీ వాక్యం మీద నిలబడేవారుగా తండ్రి నీ వాక్యం మీద ఆధారపడేవారుగా తండ్రి ఆయన ప్రభా ఆగా తండ్రి నేను నీకు మహిమ ఘనత నీకు ఆరాధన తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరూ చేయమని ప్రార్థిస్తూ ఇటు కృప మాకు దయచేయమని కేసు ప్రపేట్రియ గొప్ప తండ్రి ఆయన మరొకసారి మరొక రోజు తండ్రి నీ యొక్క పాదముల చెంతకు ఉపాసింహాసన పెద్దకు నాయన మేము పూజిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ నా తండ్రి ఆరాధిస్తూ ప్రభా మేమందరం మరి ఒకసారి ఆయన ఆన్లైన్ లో ఆయన నీ పాదముల చెంతకు వస్తుంటున్నాం తండ్రి గడిచిన అనేక దినాలుగా ప్రభా నాయన ఈ విధంగా మేము కూడుకుని ప్రార్థించటానికి ప్రభా మ గొప్ప ధన్యతను బట్టి ప్రభా స్థుతుల స్థోత్రం చెల్లించుకుంటున్నాం ఏ విషయం గురించి చింతించడం గానీ ప్రభా ధాన్య తండ్రి ప్రతి ప్రయా విషయమును ప్రార్థన విజ్ఞాపనం చేత దాన్ని కృతజ్ఞత పూర్వకంగా ఆయన నీ పాఠశాన్ని తీసుకురమ్మన్నారు ప్రభా స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా దేవ బాకెంతో గొప్ప ధన్యత యోగ్యత ఇచ్చారు తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్న వరని స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఒకప్పుడు మిమ్మల్ని ఎరిగిన ప్రజలు గాను మీకు విరోధం మీకు శత్రువు గాను అంధకారంలో ఆయన జీవిస్తున్న మమ్మల్ని మీరు వేదిక వెంటాడి రక్షించిన విధానంపై స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మాకు దయచేసిన మారు మనస్సును బట్టి నూతన జన్మ అనుభవం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన మీరు దయచేసిన ఆత్మాభిషేకం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నారు ప్రభా మా యొక్క ప్రతి పాపం మీ ప్రికుమారి రక్తంలో కడిగి స్తోత్రం నాయన ప్రభా మా పాపంలో ప్రాయశ్చిత్తం మీరు చేసినందుకు మా తండ్రి మా దేవ నీతిగా మా పాపం పరిహరించారు మా దేవ మీకు స్తోత్రం సముద్రగాధములు పొడవేశారు మీకు వెనకాల పొడవేశారు మబ్బు పలు తొలగినట్లు తొలిచేత తీసుకువేశారు తూర్పుగా పడకి ఎంత దూరం అంత దూరపరిచారు ప్రభా మీకు స్తోత్రం నాయన ఆయన ప్రభ మీ యొక్క కుమార్ని కార్యం బట్టి మేము మీ పాల సన్నిధికి రాగలుగుతున్నాం ప్రభా మీ యొక్క ప్రభా తండ్రి ఈ సన్నిధిలో మేము ప్రార్థన చేయగలుగుతున్నాం స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా మా తండ్రి మా జీవితాలు ప్రభా ఆయన ఫలభరితంగా ఉండటానికి సహాయం చేయండి ఆయన ప్రభ అనేక సార్లు తండ్రి మేము ప్రభావ ఫలించలేని స్థితిలో ఉంటాం యన సహాయం చేయండి అనేక సార్లు ప్రభా ఈ లోక సంబంధమైనవి సరీ సంబంధమైనవి ప్రభా ముళ్ళు గాను బచ్చులుగాను ఉండి ప్రభానైనా అవి అణచివే స్థితిలో ఉంటున్నాయి ఆయన సహాయం చేయండి ప్రభానైనా మేము తండ్రి ఒక ఆత్మ ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి ప్రభా వెలుగు ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి తన నీతి ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి ప్రభా నాయన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం ప్రభు నాయన దారులతో మంచితనము తండ్రి ప్రభా విశ్వాసము సాత్వికము తండ్రి ఇలాంటి మేము ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి ప్రభు నాయన ఫలాలు కాదు శరీర కార్యాలు కాదు ప్రభా ఆయన జాతత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము ప్రభా ఆయన అస్త్రము క్రోధము కక్షలు తండ్రి భేదములు విమతములు ప్రభు అసూయలు మద్దతులు ప్రభు అల్లరి తిప్పి నాటపాట్లు ఇటువంటివి కాకుండా తండ్రి మేము తండ్రి నాయన మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని నాటారు ప్రభు ద్రాక్ష తోటలో నాటారు ప్రభు అంజూరపు చుట్టూ చెట్టు పెద్దగా ఎదిగింది కాని ప్రభు దానికి ఫలాలు లేవు ద్రాక్ష తోట కంటే ఎత్తుగా ఎదిగింది ప్రభా నాయన భయంకరమైన స్థితి అటువంటి స్థితి మనల్ని ఉందో సహాయం చేయండి ప్రభా మమ్మల్ని ఫలించే వారుగా చేయండి తండ్రి మీపై ఆధారపడుతున్నాయి మీ యొక్క తండ్రి వాక్యం నుండి మీ ఆత్మ నుండి ప్రభా నైనా మేము సారాన్ని తీసుకుని ఫలించే వారంగా దయచేయండి ఇప్పుడైతే ప్రభా మీ వాక్యం వెలుగులో మేము నడుస్తామో ఎప్పుడైతే మేము ఈ వాక్యాన్ని సారంగా జీవిస్తామో అప్పుడు మమ్మల్ని చేస్తుంది ఫలభరితంగా చేస్తుంది ప్రభా సహాయం చేయండి తండ్రినైనా ప్రభా మాలో ఇంకనో ఎంతో ప్రభావ్ జరగాల్సింది ప్రభా సహాయం చేయండి ఆయన తండ్రి అనవసరమైన తీగలు ఎంతో ఉంటున్నాయి తండ్రి నాయన వాటిని కట్ చేసి ప్రభావ మమ్మల్ని ఫలపరితంగా చేయవలసింది అడుగుతున్నాం మా దేవ మా తండ్రి బాబా ఆత్మీయంగా బలపరచండి ఆత్మీయంగా స్థిరపరచండి ఆత్మీయ వివేకం ఆత్మీయ జ్ఞానం ఆత్మీయ లోతు మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభావా మేము ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది మేము ఎంతో ఎదగవలసి ఉంటుంది ఆయన సహాయం చేయండి ఈ రాజ్యంలో తగిన వారు ఆ నిత్య రాజ్యంకు ప్రభావ సమాధానం రాజ్యం ప్రభావ తండ్రి మేము అర్హులు కావటానికి ప్రభావిరు చేస్తున్న మాలో గొప్ప కార్మిని బట్టి స్తోత్రం చెక్కుతున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా దేవతిగా ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న తండ్రి సహాయం చేయండి ప్రభా నాయన ఈ యొక్క పెండమిక్ కరోనా వైరస్ ప్రభా ఎంతో మందిని కబలిస్తుంది ప్రభా ఎంతో మంది మరణిస్తున్నారు తండ్రి ప్రభా నాయన గవర్నమెంట్ చూపించే లెక్కలో ఒకటి కానీ వాస్తవంగా దొరుకుతుంది మీరు ఒకటి ప్రభా ఆయన తండ్రి సహాయం చేయండి ప్రభావ పాలకులు ఎవరు చేయలేని స్థితికి వచ్చేసారు కేవలం నాయన మీరు మాత్రమే నిశ్చితానుసారంగా ప్రభా దీన్ని ఆపవలసిందిగా పెడుకుంటున్నాం మా తండ్రి మా దేవ ప్రభా నైనా మమ్మల్ని క్షమించండి మా దేశాన్ని క్షమించండి ప్రజలను క్షమించండి ప్రభా నాయన తండ్రి తండ్రి మీ ఎంత దృష్టి ప్రభా తండ్రి మీరే తండ్రి తండ్రి సరిచేస్తున్న విధానానికి సూత్రం చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభా ఆయన అనేక మంది మరణిస్తున్నారు మా దేవ కర్ణించి మాత్రమే ప్రార్థన చేస్తున్నామ్మాయన గ్రూపు చూపించమని మాత్రమే మేము ప్రార్థన చేస్తున్నా మా తండ్రి మా దేవ సహాయం చేయండి ఆయన ఇంతవరకు బాబా మమ్మల్ని కులా భద్రపరిచారు నిక్షేమం దాచేసారు బాబా స్తోత్రం చల్లించుకుంటున్నా ఆ తండ్రి బొబ్బా ఆయన సజీవులుగా ఉంచారు తండ్రి వైరస్ నుంచి మమ్మల్ని దూరంగా ఉంచారు స్థాతం బాబా ఆయన బాబా ఇంకను వైరస్ బారినప్పుడు ఆయన అనేక మంది ఉన్నారు మీ బిడ్డలు ఆయన విక్టోరియా గారి భక్త గారిని దేశపాదం గారిని జాని నా బ్రదర్ ని ప్రభావందరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ముట్టండి స్వస్థపరచండి ఇక్కడ మాకు తెలియని అనేక మంది ఉన్నారు ప్రభా మీ చేసుకోండి తండ్రి ఇమ్యూనిటీ బలపరచి ప్రభా న మీరే సహాయం చేయవలసిందిగా నేడుకుంటున్నాం మా తండ్రి మా దేవ ప్రభా నైనా అనేక దేశాల విస్తరించింది కానీ జ్ఞాపకం చేసుకోండి చనిపోయిన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి బాధ వారి వేదన ప్రభా మీరే వారిని ఓదార్చండి మీ వాక్యం పంపించండి మీ వాక్యం చూపించండి ప్రభా నీ వెలుగుని ప్రసరింపజేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రభాయ మీరే వారిని ప్రభా ఓదార్చవలసిందిగా పెట్టుకుంటున్నాం తండ్రి ఈ పరిస్థితులు ఎవరు ఊహించని పరిస్థితులు ప్రభా నాయన సారి కూడా ముఖం స్థితి తండ్రి ప్రభా నాయన సహాయం చేయండి మా తండ్రి మా దేవ ఈ సమయంలో రైతు సమస్యలు నాయన నిరుద్యోగ సమస్యలు అనేక ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి అనేక చెరు వ్యాపారాలు కోల్పోయారు ఆయన అనేక సంస్థలు మూతపడినాయి ప్రభా ఉద్యోగాలు అనేక వేల లక్షల మంది కోల్పోతున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభా ఈ ఆర్థిక వ్యవస్థను తండ్రి చిన్న భిన్నమై చేసింది ప్రభా కరోనా వైరస్ తండ్రి నేనే దాన్ని సరిచేయవలసిందిగా వేడుకుంటున్నా పాలకులు కావలసిన జ్ఞానమును తెలివిని దయచేసి వారిని మూర్ఖత్వం దారిని తప్పించండి ప్రభా వారి స్వలాభ అపేక్ష తోటి తండ్రి చేయవలసినవి చేయక చేయ గుణాన్ని పనులు పూజ చేస్తున్నారు నాయన దృష్టి పెట్ట వాటిని దృష్టి పెట్టక అనవసరం వాటిని దృష్టి పెడుతున్నారు ప్రభా సహాయం చేయండి నాయన ప్రభా జ్ఞానం తండ్రి రాబో దినాల్లో ప్రభా ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్ గా అవుతుంది కరోనాలు తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా నేను ఎవనష్టం జ్ఞాపకం చేసుకోండి అందరినీ ప్రభా మీ వైపు ఆకర్షించుకుని నేను శత్రువు సైతం వారిని ఊరిలో ఉచ్చులో ఉంచుతున్నాడు ప్రభావి సహాయం చేయండి ఆయన వారు మీ యొక్క వాక్యకు వెలుగులో నడవటానికి సహాయం చేయండి మీ అందు భయభక్తులు దయచేయండి ప్రభావ ప్రార్థన జీవితం మోకాలు జీవితం వారికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం కరణించినట్టు చూపించండి అదేవిధంగా ఆయన అనారోగ్యమైన బుడ్డల నుంచి ప్రార్థిస్తుంటున్నాడు సహాయం చేయండి నాయన పెద్ద జాషిడ్నీ ముట్టని స్వస్థపరచండి కంటి చూపులు తా ఇచ్చండి చిన్న జాషు గుండెని బుట్టి స్వస్థపరిచి బలపరచవల్సి పెడుకుంటున్నా నాయన అభిరామ గారిని జ్ఞాపకం చేసుకుని ముట్టని స్వస్థపరచండి బలపరచండి క్రిస్టిన కలిగారు ఆయన ముట్టి స్వస్థపరిచిడ్డ మెంపికవర్కే వాడుకోవాల్సింది ప్రభావ నేను చక్రవర్తి తీర్థాన్ని గుండలు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి నేను ఇంకను ఎవరైతే ఉన్నారో వరందరి జ్ఞాపకం చేసుకోండి చిన్న రాజర్ ఆయన ఆ యొక్క భార్యను తండ్రి మీ పాము కాటి నుండి కాపాడారు ప్రభుత్వ తండ్రి బలపరిచి స్థిరపరిచి ఆ ప్రాంతంలో గొప్ప సాక్షి వాడుకోవాల్సి వేరుకుంటున్నాం ఈ విధంగా ఆయన తండ్రి ఈ ఆరాధనలో మీ సంఘంలో జరుగుతుండగా ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం చేయండి ప్రభుత్వ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మానవుడి ఏ పాటి తండ్రి ఆయన మీ ముందు ప్రభు నిలవగలమా తండ్రి ఆయన నీటి ఆవిరి వంటి వారు గడ్డితో దుమ్ము ధోలితో సమానం పొరుగు వంటి వారి ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి హిమా ప్రార్థనలో విశ్వసిస్తున్నాయి సహోదర్ పట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా రాలేకపోయిన వారిని వారి భాగం వారికి దయచేసి ప్రార్థిస్తున్నా ఈ ప్రభా మమ్మల్ని దినదిన బలపరుస్తూ స్థిరపరుస్తూ తండ్రి మీ నిత్యరాజ్యం వైపు నడిపిస్తున్న విధానం స్తోత్రం చెల్లిస్తూ నేన మామలనిమ సమస్తముని మీ హస్తకథం చేసుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామము అడిగివేర్కొను బతుల్లార్చి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమే ఆమే పరిశుద్ధ దేవా మాకుသော సర్వమును సర్వాధికారి సహృదయపూర్వక దేవా ఈ కార్యన్ని కువంనాలి ఇన్ని దేవుని దేవా తన నామమున దంతపరమ కార్యము చేయను దేవా నేన విష్ణు సహ రాజ్యమంతటికీ నిస్వార్థ నిబద్ధతతో వందనాలు, స్తోత్రాల్ కూలిస్తాను. ఈ ఇంకరం అధునంలో ఉండి, ప్రథమ ఆలకార్ఘమునకు నిస్వార్థం. మాకు ఈ పక్కటి దినమున మధ్యతంలో ఒక ప్రాంశికతన్ని ఈ స్తోత్రనానికి అను అనుదనం రామేశ్వరును తమమేనడి కర్తవ్యానికి త్వరగా నిందకు తప్ప మత స్థితి సామర్ధ్యము ప్రతిజ్ఞానముని బలపరుస్తుంది. తమని సంపూర్ణతకు తీరుదును. తమని నమమరితుదును. జరిగించే విధముగా ఆత్మీయ ఫలాలు ఫలించుగా ఆ యొక్క మా జీవితంలో కూడా వివిధ సంవత్సరాలు ఫలిస్తామని ఫలించాలని ఎదురు చూసి ఉన్నప్పటికీ ఆయన ఫలించిన స్థితిలోను వేషధారని స్థితిలోను ఆకులు చూపించి మోసం చేసే స్థితిలోను అంటే ఆయన కొత్తగా ఆయన కని కలికి కనిపించే స్థితిలోనూ అనేక విధములను మోసము లేని దమ్ముతో మేము గడుపుతూ ఉంటున్నాం ప్రభు ఆయన అవును ఆయన మీరు మమ్మల్ని ప్రేమ పెట్టి నాయన ఎంతగానో ప్రేమిస్తే కృతజ్ఞ అవన్నీ మరి మేము ప్రేమిస్తున్నాము అని చెప్పుతూ తండ్రి మీరే మా ప్రేమికుడు అని చెప్పి అది బాబా మేము మా వ్యక్తిగత విషయాలను ప్రేమించేవారు గాను ఈ లోక యాత్రను ప్రేమించేవారు గాను ఈ లోకంలో జనముని సమకూర్చుకునే వారంగా అనేక విషయంలో తండ్రి అనేక విచారము తండ్రి మోసం చేస్తూ వేసుకుంటున్నాను ప్రభావితం క్షమించాలి ప్రభుత్వ ఈ రిసక్తికి వెళ్ళిపోతా తండ్రి నూతన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ప్రభావ ఇంత మెట్లమెట్టు ప్రతి ఒక్కే వారంలో ఉండటం సాయం చేయండి ప్రభుత్వం గొప్ప కార్యాలను చేయండి ప్రభుత్వ మీరు ఆధారపడిన ప్రజలు ప్రభావ ఈ రజ కనికరం కూ ఇంకా ఏమైనా మహత్వ కాలం ప్రజ ఆయన కితపడాల్సి సమయం వచ్చిందా ఆయన సమయం పోనీ సద్వినియోగం చేసుకునేది ఆయన పౌరులుగా అక్క ఇక్కడ అంత్య దినాలు సమీపించిన్నాయి అప్పుడే అంతే దినాలంటే ఇది ఇంకా సమీపించిన అనేసి పండించమయం ఉంది ఎంతో కాలం నుంచి వింటున్నాము రాకడా అనుకుంటున్నారు కానీ అనేక సూచక క్రియలు జరుగుతుంటున్నారు ప్రభుత్వ ఇప్పుడున్న తరము తండ్రి ప్రభావారులు పాపం చేయవరణ చేసుకుని ప్రభావ ముఖ్యంగా పాపంలో పడకుండా తండ్రి ప్రభావల్ని ముఖ్యంగా తండ్రి ప్రతి క్రమలో తరలి ఓపికగా వాటిని ఎదుర్కొని ఆయన ఫలించే విధంగా ఆయన మంచి ఫలముని పలించే విధముగా వండుతక్ ప్రారంభించండి తండ్రి ప్రభావిలను తండ్రి అభూములే కొగి పెట్టక తండ్రి పలము దానికి రెట్టింపుగా మేము ఇచ్చే వరంలో ఉండి తక్కువ కార్యాలను తేండి మనిషిగా తండ్రి మాకు ఈ యొక్క జీవితము ఎంతో దృక్పథం ప్రభుత్వ మా శరీర కార్యాలకి ఆయన మా తండ్రి ప్రభు పాప భోగాలకు సుఖ భోగాలకు నేను మీ శరీరాన్ని పాడు చేసుకోకుండా ప్రభా ఈ జీవితాన్ని ఈ ఆత్మను నలిపి లేకుండా తండ్రి ప్రభా నాయన కాపాడుకుంటూ సజీవ యాగముగా మీకు సమర్పించే వారంతో ఎందుకంటే సహాయం చేయండి ప్రభా నాయన బట్టి మరొకసారి వందనాలు తెలుసుకుంటున్నాము ఈ వంట అంత పాదాలకు వందనాలు ప్రభు ఇతర ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల కొన్ని తండ్రి మరణించిన ప్రభు ఆయన కొన్ని కోడి లక్షల మందినైనా స్వచ్ఛపడితే పొందుతున్న వాళ్ళ తండ్రి ప్రజల వారికి తండ్రి ఏమన్నదో మాకు తెలియదు అంటే వారి మిమ్మల్ని దొరికి పెట్టుకోండి మమ్మల్ని స్వచ్ఛపరిచాడనే విధంగా వారి నమ్ముకున్నట్టి నైనా వారి మనసు వేడి పండుతుంది తండ్రి వారికి లక్షణం దయచేమని వేడి ప్రజ వారి హృదయం కఠినముగా కాక మెత్తనిదిగా ఉంది సాయం చేయండి వారి కలివి నాయన కళ్ళకున్న పొరలను చేయండి సాయం చేయండి ప్రభుత్వం కనిపించిన వారి కుటుంబాన్ని జ్ఞాపం చేస్తారు ప్రజ వారికి ధైర్యం చేయండి నాయన వారికి తెలిపిన ఆ మనుషులు లోటు ఎవరిని తిరిపలేదు మీద ఆధారపడి వృద్ధులుగా వారు ఉంది సాయం చేయండి ప్రభుత్వ విగ్రహారాలను కూడిన ఈ యొక్క దేశము కలుపుతారు మూడు పర్సెంట్ కూడా సరిగా లేదు ప్రభావం హిందువులు ముస్లింలు బౌద్ధులు సిక్కులు అనేక రకాల మతాలు ఉన్నాయి కానీ క్రైస్తవులు తక్కువగా ఉంది విగ్రహాలు కనికరం కుటుంబం వీటిని కటాక్షింపు అదే ప్రభావం కృపజ్ఞానం ప్రభావం వేడుకనుకుంటున్నాం సాయం చేయండి అదేవిధంగా మిడుకల బారిన పడిన రైతులను ఆయన కరువుకి సాదృశ్యంగా ఉన్న మిడపలను ఆయన ఈ కృపర్పండి కలిపడండి వాటిని వెళ్ళబోటమని వేడుకలుసుకుంటున్నాం సహాయం చేయాలని వేడుకలు ఆయన పది మీ క్రితం మీ లేఖనాలు మాత్రమే నెరవేరే వాళ్ళు చేయలేదు ప్రభావ ఆయన ఈ చేయండి ప్రభావ అదేవిధంగా నాశకం చేసుకుంటున్నాం ప్రభావం సహాయం చేయండి ప్రభావ వారికి స్థిరత్వం దయచేయండి ప్రభావ వారికి ఆధారంలో దయచేయండి ప్రభావ నేతలు నాయన కువార్తలు విని తండ్రి ప్రభు నాయన జీవితంలో గెలివిని అయిపో ఆ అపవాది వారిని దొంగిలించకుండా వారిని తండ్రి ప్రభావ వారి చెవులు కళ్ళు మూచలకు తండ్రి వారి గుణి విశ్వాసముల భక్తులుగా ఎగుతూ తండ్రి తెలుసుకుంటున్నాం అతి కృప కావాలని ఆశిస్తున్నాం తండ్రి ఆయన విధంగా ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవలను బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం అదే విధంగా ఆయన ఎవరు ఏదో ఒక అయితే మెయిల్ వెళ్తాయో ఆయన మెసేజ్ వెళ్తుండే వారి జీవితాన్ని బాగుపడితే వారి గుర్తించి రక్షించబడితే సైన్స్ గురితే ఎదుగుతాండి ఆయన ఒక ఒక తండ్రి ప్రభా తొంభై తొమ్మిది కన్నా ఒక కాఫీ రక్షించబడితే పర్వతం మంది ఎంతగానే సంతోషం మంది అయ్యా అయ్యా అటువంటి రీతిగా నైనా మీరు సంతోషపడలాగిన కార్యాలయానికి విస్తారంగా ఉన్నది కానీ నాయన చేసేవారు సన్ను లేదు రవ్వే ఆయన చెట్టిన వారికి సువార్త చెప్తే అవును ఆయన ఒక బహిరంగ మీటింగ్ చెప్పిన క్రైస్తవులు అక్కడ హాజరవుతారు కానీ ఏ అన్నీ చెప్పి అక్కడ తీసుకొస్తావా ఎవరో ఒక్కరిద్దరు ఎక్కువ వారికి చెప్పబడుతుంది రవ్వ మూడు పర్సెంట్ రెండు పర్సెంట్ లోనే కైతవ్యం ఆగిపోయింది ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటు అలా కండి మీరు ప్రేమించిన దేశం ప్రభుత్వ మీరు ప్రత్యేకించిన దేశం ప్రభుత్వ మీరు కృతజ్ఞపిస్తున్న దేశం ప్రభుత్వ ఇక్కడ విప్లవంగా ఒక రెవల్యూషన్ జరగాలి ప్రభుత్వం సహాయం చేయండి ప్రభుత్వం అపవాదం దేశంలో అపవాదం మీ చేతిలో కథ పెట్టుకున్నాను సహాయం చేయండి ప్రభుత్వం నేను కూడా వ్యక్తి మాదిరిక హకంగా ఉండాలి ఎవరికి సువార్త చేయాలని ఎవరికి ఏ సమయంలో ఎక్కడ వెళ్ళాలి ఏం బోధించాల మీరు మాత్రమే నా లొండి కార్యం గ్రహించమని వేడుకున్నాం మేము ఒకటి వారంలో ఉండగలు నైనా నిశ్చువార్తను చీకపట్టుకొని అనుచ్చదం అను తండ్రి వెళ్లే వారంలో ఇప్పుడు ప్రార్థించిన ప్రకారం కాక తండ్రి క్రియల ద్వారాను జీవించే వారంలో మేము ఉండాలి అయినా మాటి ఆశను తినీపమని వేడుక ఒకరికొకరు మేము పురిగించుకునే వారందరూ ఉండి సార్ సహాయం చేయాలి తండ్రి మంటని చూపించండి ఇప్పుడు అయ్యా ఆ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉన్న వాడు గొప్పవాడని పెట్టుకుంటున్నాం కానీ ఆ గొప్ప క్రియలు మా ద్వారా కనబడటం సహాయం నేను ఇక్కడ తెలుసుకుంటున్నాం అదే విధంగా ఏమున్న పక్క నాయన మీ ప్రణాళిక వారు మీ చేతుల్లో ఉన్న దానములు వారి తండ్రి అపవాది చేతిలోకి వెళ్ళిపోయి తండ్రి ప్రభావలు జరిగిస్తూ తండ్రి ప్రభావం తండ్రి ప్రభావంగా ఉన్నారు ప్రభా నేటి నేటి క్రైస్తవ జీవితాల లో నే పిల్లి కలిసి ఆయన అపవాదికి సంబంధించిన వారుగా ఉంటున్నారు ఆయన ఒకే గృహంలో నుంచి నీకు మహిమ వస్తుంది ఒకరి ద్వారా అదే గృహంలో నుంచి పిల్లల ద్వారా సాక్షానికమ వస్తుంది లేదా భార్య భార్య ద్వారా సాక్షానికమవుతుంది ఆయన ఆ గృహం మొత్తం నీకుమైన కరెక్ట్ జీవించే విధంగా ఉండాలి ఆయన జ్ఞానం చేయండి అంటే అటువంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి వారు బయటపడే వారికి అవకాశం అంతము జరగబోతుందని వారికి భయం బట్టిందనస్సులు అంత కఠినపడుతున్న ఆపవిత్రిండేవాడు ఆయన గర్జించింపల్ ఎవరిని ముందు ఎటువంటి శరీర కార్యాలకు వాళ్ళని లోపరుద్ధమా ఎప్పుడు వారి పక్కనే ఉంటువాడు ఆయన ఎంతగా వారిని ట్రాక్ చేస్తూ ఉన్నట్టు ఆలోచన కూడకూడని ఆయన చేయకూడని ఆచరించకూడని ఎన్న కార్యాలు గడ్డల జీవితాలలో జరుగుతున్నట్టు వారికి సహాయం చేయండి వారి విడుదల పొందుకున్న వారికి శక్తి చేయండి అవ క్రియాలన్నీ లయపరస్లో పెడుతుంది అది అదేవిధంగా ఆయన సంఘ కాపురం తీసుకుంటున్నాను ఆయన మన శరీర కార్యాల మీద వారికి కాన్సన్ట్రేట్ చేసే బోధలు కాక తండ్రి ప్రభాన ఆత్మీయంగా ఎదుగుతటి పరలోకానికి చేసే విధంగా అనేక ఆత్మలను వెలిగించే విధంగా ఎక్కడో కొద్ది మంది ఉంటున్నారు వారిని వెలిగించమని వేడుకలు ద్వారా అలాంటి వాళ్ళు తండ్రి ప్రభా ఇంకా నువ్వు తండ్రి ఎంకరేజ్ అయ్యి తండ్రి ప్రభావ అనేకలకు తండ్రి ప్రభా మీ వాక్యాన్ని వెరచల్లే విధంగా సాగించుకుంటున్నావు తండ్రి ప్రభా అదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది ముఖ్యంగా మరల ఈశ్వర బాడీ అంతా ఒక రకంగా అయిపోయింది ముట్టండిపోదు ఒక రక్తం తరఫుగా జరిగించాలి ఆ యొక్క బ్రెయిన్ లో ఉన్న నరాలను రక్త తరఫు జరిగితే టైం చేయండి ఆ క్లాసిన్స్ తీసుకువెళ్ళి తొలిగినావు సిద్ధం ఊళ్ళంతా వాకుగా ఉండగల దాని నుంచి విడుదల బయట చెందుతావు ఆయన సాక్షిగా నిలబడితే ఛాన్స్ వాక్యాన్ని చదివే బిడ్డగా ఉండితే గొప్ప కార్యాలను చేస్తాను తెలుస్తాను విడుదలైస్తుంది సంపూర్ణంగా విడుదల గొప్ప కార్యాలను మీరు మన ఒక్క పట్ల అనేతి ప్రాబ్లెస్ గొప్ప కార్యాలకైతే ఈ జవాబుటైర్ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన బ్రహ్మలో క్లాసం సహాయం చేయండి ప్రభుత్వంతో దీనిత్వంలో ఉంటుంది ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన భార్యని జ్ఞాపకం చేసి వారికి ఆయన గృహం విషయంలో జ్ఞాపకం చేసుకుంటారు సహాయం చేయండి తోడుగా నేరగా ఉందండి వందలు తెలుసుకుంటుంది వందలు తెలియ తల్లి బాబా సహాయం చేయండి ఆయన వారిని ముట్టండి ఇంత కార్యాలయం కేంద్రంలో పెడుతుంది అదే విధంగా సహాయం చేయండి అదే ఆయన కరోనా బాధితుడిగా ఉంటుంది సంపూర్ణ విడుదలతోంది ఆయన అదే మరియు అమ్మగారు నిద్రించుకున్నారు బ్రహ్వా దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అది సరే మేము కూడా ఆయన ఇసే ఒక రోజు కలుసుకునే వరంగా అదే విధంగా ఆయన పాము కలిసిన యొక్క అదే విధంగా చక్కా పట్ల మీరు చూసుకునే చుట్టూ ఉండాలని కుటుంబాన్ని పట్ల కుటుంబం ఇంకో నంబి లోకానికి వర్త చెప్పని సంపూర్ణ ఆరోగ్యమే కార్యాలేమి అవకాశాలు ఒక పిల్లల వల్ల నిలబడుతున్నట్టు సహాయం చేయండి బయటకు దగ్గర కావాలంటే లాభం అన్న విధంగా ఉంది సహాయం చేసి మనం తగ్గించుకుంటే మిమ్మల్ని తెచ్చిమారు చక్రవర్తి గారు చక్రవర్తి బ్రదర్ సార్ సార్ మీరు మీరు ప్రార్థన చేయండి కంక్లూడింగ్ ఏం చేస్తాను సాయం బ్రదర్ బెనిస్తారు భాస్కర్ సార్ సార్ పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధి పరిశుద్ధి జేబు గెలిగిన జీవ అధిపతి ఏ సై అని నామాయని కొందర సూత్ర సూత్రాలు తండ్రి ఎదుగున్నాయి ప్రార్థించారు ప్రభా నీ కొందరు స్థుతుల చిన్న జాషు గురించి ప్రభావి చేయగా ప్రభా గొప్ప మరి సాక్ష్యాన్ని మేము విన్నాం తండ్రి అయ్యా ఆ బిడ్డ బాగున్నాడని మరి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నాలుగు స్తోత్రాలు పరిశుద్ధి ప్రేమ కలిగి నాయన ప్రభా మరి అదే విధంగా ఆయన మరి అభిరామ్ గారి మీరు సహాయం దయచేసి మా నాన్నగారి విషయంలో మీరు సహాయం దయచేశారు అయ్యా మా మేనత్త గారి విషయంలో మీరు సహాయం దయచేశారు మీ కొందయ్యా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించారు తండ్రి కొంద్రస్థానం ప్రభావ నిశ్చితమైతే ప్రభావం ఇంకా ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వాటి వారిని ప్రభుత్వం మీరు దర్శించి ప్రభు వారికి కూడా సంపూర్ణ శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించమని మీరు స్వస్థపరచమని మీరు పుట్టమని ప్రయాన్ని చేస్తున్నా ముఖ్యంగా పెద్ద చేసులో ప్రభావితంలో ప్రార్థన చేయడం తండ్రి మీకు ఎలాది వందోత్రాలు తండ్రి ఎదుగునైనా ముఖ్యంగా ప్రభావినైనా ఈ మిడతల దండ్రి గురించి ప్రభావి కరోనా వ్యాధి గురించి ప్రార్థన చేస్తుండగా ఎంతో మంది ప్రభా అయ్యా మరణ పాన్పుల పైన మరణ పడకల పైన ఉన్నారు అయ్యా అయ్యాక చూస్తానండి అయ్యా ప్రభా మనం మనము చాలా ముక్కు ప్రబల అవకాశం అయ్యా అయ్యా మరిన్ని లేఖనాలు మొత్తం కూడా నెరవేర్చబడే కాలంలో మేము ఉంటాం అయ్యా కాని మీరు వేటి ఎందుకు భయపడద్దు ప్రభావ అని చెప్పారు తండ్రి అయా తల ఎత్తుకుని తిరగమన్నారు తండ్రి అయా ఇదిగోనైనా క్రీస్ చేసు వారికి ఏ శిక్ష లేదని చెప్పారు తండ్రి అయ్యా మీ వేటి వల్ల కదా ప్రభావిడైన వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా మీకు అనుకునించండి ప్రభావిడైన వారికి ఏ అంశం గురించి అయితే ప్రార్థన చేసుకున్నారు ఆ ప్రార్థన విషయాల్లో విజయాన్ని మీరు అనుగురించండి తండ్రి మీరు తండ్రి మీరు సహాయకులుగా ఉండి ప్రభావినైనా ప్రభా స్వార్థాన్ని ప్రకటించాలని ఆశపడుతుండగా స్వార్థ విషయంలో ప్రభావితం ఏ సై శక్తి కలిగిందాము అడిగి వెళ్తున్నాం తండ్రి నేను చేసినాను భాస్కర్ చేసినాక సాంబ్రదార్ పరిశుభ్ర మీకు వదనాలైన కృపతులకు తండ్రి మీకు వదనాలు వేసాయ ఈ ఉదయం నుంచి ఇంతవరకు మీరు కాచి కాకుండా మీకు ఎంత వదనాలు ప్రభావ మీలో అధికంగా ఫలించడం మీకు ఇష్టమన్నది ప్రభావ దాని విధానంగా తన తండ్రి మహిమపరచబడతారని మీరు మా తను మాట్లాడనారు ప్రభా ఆయన పని ఆయొక్క అంజనపు చెట్టు గురించి మీరు మాట్లాడుతున్నారు తండ్రి దాన్ని నడికేమంటున్నారు మీరు లూకాసు వార్త పదమూడో ఉధ్యాయంలో కానీ ప్రభా ఆ యొక్క పని కొంతకాలం దానికి ఒక అవకాశం ఏమంటారు అయినా అటువంటి పని వారు లాగా మీరు మమ్మల్ని ఏర్పరచలేదు ఈ లోకంలో దాని బట్టి మీకు మొందాలైనా నేను తనమలి మనుషులకు మీకు మధ్యలో తనమలి వీఆర్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ లాట్ హెల్పర్స్ లాట్ వారి కనికరం చూపించండి ఇది ఎంత మంది తన వైరస్ బాధితులు ఉన్నారనైనా వాళ్ళు ఫలిన పలిని స్థితిలో ఉంటున్నారు కనికరించండి వారిని స్వస్థపరచండి నైనా వారి మీ తట్టు ఒక ఆకర్షింపబడి తండ్రి వారి కుటుంబాలను నా కుటుంబీకులను ఆదరించండినైనా ఒంటరి జీవితంలో ఉంటున్న ఆయన పేషెంట్స్ ని కనికరించండినైనా మీ తట్ట ఆకర్షించుకోమని స్వస్థపరచడం అంత ఆర్థిస్తున్నాం మరణ కాండని కొట్టాదిస్తాం తండ్రి బంకర కాకుండా కాపాడమంత ఆర్థిస్తున్నాం ప్రభుత్వ మనుషులు మీ తట్టు తిరుగులాగా మీ తూచి స్వతతత్వం లాగండి స్టేజుల నుంచి వారిని కాపాడమంతా ఆర్థిస్తున్నాం అయినా సేవకులకు ఒకటే తన మీద అభిషేకం తెలిసేందుకంటే ఆ పుష్కాలంలో జరిగిన విధానంగా అద్భుతాలు జరుగులాగా చేపడండి రెస్టారేషన్ చేస్తున్నారు అన్ని విషయాలని పుష్కల కార్యంలో కాబట్టి తండ్రి అటువంటి రెస్టారేషన్కి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని మొత్తం స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాను జాష్మో బామని ముట్టండి ఆ బిడని స్వస్థపరచండి బ్రైట్ చేయండి కిడ్నీ ఫంక్షన్స్ కిడ్నీ ప్రాబ్లమ్ క్రిస్టి రవెన్ ముట్టండి స్వస్థపరచండి వారి లివర్ డిసార్డర్స్ నుంచి స్వస్థలకి సాక్షన్లు పెట్టండి అవి అమ్మని ముట్టండి స్వస్థపరిచి అతని కూడా రెస్టారేషన్ అనుగ్రహించండి నేను ప్రతి బ్రదర్ ని తన కుటుంబీ అందరినీ ఆశ్రయించండి సంపూర్ణంగా రెస్టారేషన్ దయచేసి మీ దాని మీలో అబ్బండెంట్ లైఫ్ అనుభవం నడిపించమని ప్రార్థిస్తున్నాం చేస్తున్న ప్రతి పన్ను అబ్బండి అనుగ్రహించి మీ కొరకు ప్రతి ప్రాణాంశం మీ సంగతి రాజా ఎంతైనా నమ్మకం వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ విషయానికి అయ్యా నా ఇళ్ళు గో ప్రయాణం కుమే ఎప్పుడు ఒకటి ఎందుకు కలిసినటువంటి అయా పెద్ద ఎంతైనా నమ్ముకంటే ఇలా మేము ఏర్పాట్లు మీకు ఇక ఎంత బ్యాంకు అనేక లక్షల ప్రార్థించేవారుగా పెట్టేవారుగా ఉంటారు సంజీ అదే కలిసి ఇప్పుడు సమయంలో ఎలా ఉంటున్నారు అయ్యా దుఃఖం పెట్టి నేటి కార్యక్రమం అంటే వ్యాపారు జ్ఞాపకం జ్ఞాపకం ృపా కష్టాత్మన్యూన్య సహాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితోడే ఉండేదాకా అవు అండి సంపత్ సార్ ఇంకా రారులేండి ఆయన కుదరదు మనం అట్లా ఇది కన్నా డైరీట్ చేస్తాను బ్రదర్ రేపు కొంచెం అయితే శ్యామ్ సార్ సార్ సార్ శ్యామ్ సార్ మీకు ఓకేనా ఓకే సార్ విజయ్ ఉన్నాడా విజయ ఉన్నాడు సార్ విజయ్ మార్నింగ్